తెలంగాణ పాట పాడుదాం తెలంగాణ ఆటలాడుదాం ఉసిల్ల పుట్టలై ఊరిన మన పని పాటల్ని కమ్మేస్తున్న దొంగ టీవీ ఛానల్ని ఊడబెరికి మన జనపదాల్ని కాపాడుకుందాం కోస్తా ధరల గుండెలదిరేటట్టు వీరీల అల్వా చుట్టు దుంకుదాం అలాయి బలాయి తీసుకునే మన బంధం సవ్వడి మూతల కోలాటమై జడకొప్పుల్లా అల్లుకుందాం ఎన్నెల ఎలుగుల్లో సింధుల్ల ఆటలై మూల ముద్దాడుదాం భాగోతం గద్దల మీద పద్యాలను సానబెడదాం ఒగ్గు డప్పులై బాలసంతల గంటలై జముకల సప్పుడై తేనుమార దెబ్బలై తొడు మోతలై మోగుదాం పాలు మేగడలై పొంగుతున్న నీళ్ల దొంగల నీల్కుడు మీద పాలమూరు నల్లసరం బండలై తిరగబడదాం నుండి వినిపించే రేలపాటలపై ఇనుపబుట్ల సప్పును తిప్పికొడదాం తెలంగాణమా నీ ఊరి సావిడి దగ్గర ఊసులు పోయినై తల్లి బిడ్డల బాసలు పోయినయి ఇంటి ముందరి సేదబాయి ఎండినట్టు దొడ్డికాడి మోటబాయి పూడకపోయినట్టు ఆశలన్నీ అడుగంటినీ రంగేళ్ళు గుణకలు తామర్లు ఎవడు దోసుకున్నాడో కానీ లొట్ట పీసు సిబ్బీల మీద పేరి బతుకమ్మలవుతున్నాయి అమ్మా తెలంగాణ తల్లి నీ బతుకు సెల్లాసెదరైన పిట్టల గూడైపోయింది గడ్డి దొరకని గోదలు అల్కవీరులో మాంసం ముద్దలవుతున్నాయి నీళ్లు లేక పల్లెలు నిప్పుల గుండాలు అవుతున్నాయి గోదారి కృష్ణల పక్కన గొంతులండిపోతుంది తండాలో తల్లు బిడ్డల నమ్మకొట్టున్నారు ఊరిలోని పూరిగుడిసల్లో బతుకు ఆదరువులేని అనాథయ్యింది తెలంగాణ రైతాంగం తెరలైపోయింది మగ్గం ఉరిపగమై నేత కారుమితో నేల కొరుగుతున్నాడు నేల నాలుగు చెరుగులా నాగరికతను నడిపించిన తొలి మానవుడు బొండు కలరా కౌంటర్ల బారిన పడ్డాడు నేటి తెలంగాణ సకల వృత్తులు సమస్త జీవితం సమస్యల సుడిగుండమయ్యింది కరెంటు బాదల కన్నీళ్ల మీద ఎవరి కపట ప్రేమలు మనకొద్దు ఐదు వేల కోట్ల సొమ్ముతో మన సాగులు సల్లారం మన బతుకులు తెల్లారాకినాడ ఓదార్పులు కాంగ్రెస్ నిట్టూర్పులు తెలుగుదేశపు కపట సమైక్యత ఓదార్పులు తెలంగాణకు పరిష్కారాన్ని ఈనాడు కావలసింది పదవుల భాష కాదు ఉద్యమం ఊసు కావాలి కుడి కూడికలు నడమంత్రపు నాటకాలు తెలంగాణ పోరులోనే తేలాలి అప్పులు చిప్పలు కాదు చినుకని వస్త్రం అదే మా భూమి మాకు కావాలి ఏడుపులు పెడపొప్పులు సలుపుతున్న గాయాలన్నీ మానిపోవాలి ఎందిన బీళ్లు తరి తరించాలి కుల కష్లకు దొరకాలి పొక్కిళ్ళైన వాకిళ్లు అరుగులు అలుకు పూతలై అంది రావాలి ఆదివాసులకు పాలించుకునే హక్కు కావాలి తెలంగాణ ఒక రాష్ట్రం కావాలి మనల్ని కొల్లగొచ్చిన సంపదల మూటలన్నీ విప్పుదాము మనల్ని పరాయికరించిన పాపాల ముసుగులన్ని గుంజుదాం భరద సాటున నక్కిన గుడి గుడి ముచ్చట్లు కావు కేవలం ఓట్లో సీట్లో మాత్రమే కావు తెలంగాణ గుందె తెలంగాణ దండు తెలంగాణ జెండ ప్రజా తెలంగాణ అరుణోదయ గొంతెత్తి పాడుతుంది ప్రజల తెలంగాణ పాటకు ప్రాణమైన అమరవీరులకు పబ్బతి పాడుతుంది తెలంగాణ పల్లె పాటల్ని యాదగిరి శుద్ధాల హనుమంతుల శుద్ధులతో తెలంగాణమే జలగానమై అరుణోదయ మోగిస్తున్న డప్పుల దరువుకు గజ్జల మోతకు తాళమేస్తూ మంత పాడ వినండి తెలంగాణ నాగాలు అలు పెరిగని పరిపాటలు వినండి అరుణోదయకుండే తప్పుళ్ళు